నూట ముప్పై తొమ్మిదవ సంకీర్తన నిన్ను నన్ను నెంచుకోని నేరమిగాక పన్నిన సూర్యుని కాంతి ప్రతి సూర్యుడౌనా జలధిలోపలి మీను జలధి తానౌనా జలములాధారమైన జంతువుగాక నెలవై నీలోనివాడ నీవే నేనౌదునా ంటు రాజే తానవునా రాజసపునవరిచనే కాక సహజమై నిన్ను కొలచి సరిగద్దె నుండునా ఓజతో నిన్ను సేవించి ఉంటేగాకా ముత్యపు చిప్పల నీరు మున్నిటి వలె నుండునా ముత్యములై పలసిలో మొనపుగాక నిత్యపు శ్రీ వెంకటేశరణాగతులము మొత్తపు లోకులమా ముక్తులముగాక